ీదుర్భ్యో నమ హరి ఓ గణానా గణపతి జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వన్మోపి సాదరంహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యం వందే దుబ్న సో ఎస్యౌీ చాంతరిక్షమోత మనస్స ప్రాణశ్చర్వై తమేక ఆత్మానం అన్యా వాచో విము అమృత సేతు అనే వాక్యం ఉండకోపనిషద్వాక్యం అక్కడ ఆ వాక్యంలో ఆత్మ ద్యు భూ మొదలైన సకల లోకములకు ఆశ్రయము ఆత్మ దానిని తెలుసుకునుడు అని ఆ వాక్యం ఉన్నది ఏది ఆత్మ ఇప్పుడు భూ ద్యు అంటే ద్యులోకము భూలోకము మధ్యలో అంతరిక్ష లోకము అంటే సకల బ్రహ్మాండమునకు ఆశ్రయమైన ఆత్మను తెలియదు అంటే ఏమిటి ఆత్మ పరమాత్మయా ఏక వాయుదేవతయా ఏక జీవుడా అని ఒక విచారం చేస్తూ ఉన్నాం ఆ సందర్భంలో ఏమైనా ఆత్మ పరమాత్మయే పరబ్రహ్మయే తప్ప కాదు అని సిద్ధాంతం చేశారు ఎందుకంటే పరబ్రహ్మయే ఈ సకల జగత్తులకు సకల బ్రహ్మాండమునకు ఆశ్రయము అంటే పరబ్రహ్మయే సకల జగద్రూపముగా భాషించుతున్నది అని అంతవరకు వచ్చాం అయితే ఈ ఈ పరబ్రహ్మ పరమాత్మ సకల జగద్రూపముగా ప్రకటమవుతున్నది అనే సందర్భంలో నిమిత్త కారణము పరమాత్మయే రూపాదాన కారణము పరమాత్మయే కాబట్టి ఈశ్వరుడు జగత్తునకు అభిన్న నిమిత్తోపాదాన కారణము అని ఒక విలక్షణమైన ప్రతిపాదన మనకు కనపడుతూ ఉంటుంది అయితే దీని అర్థం ఏమిటి ఈశ్వరుడు అభిన్న నిమిత్తోపాదానం అని అన్నం కనుక ఉపాదానమని అన్నం కనుక అభిన్న నిమిత్తోపాదానం అన్నమన్నా దాంట్లో ఉపాదానము మెయిన్ థింగ్ జగత్తునకు ఉపాదానము ఈశ్వరుడు ద మెటీరియల్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ అన్నప్పుడు మెటీరియల్ అంటే మరి ఈశ్వరుడు మెటీరియల్ అని ఊరికే పదప్రయోగం చేసేస్తూ ఉన్నామే కానీ ఈశ్వరుడు మేటరా ఇదే ద్రవ్యమాన జడద్రవ్యం కాదుగా మరి చేతనుడైన ఈశ్వరుడు జగత్తునకు ఉపాధానము అంటే ఈశ్వరుడే అలా జగత్తు అలా మారిపోయి ఉన్నాడనా అని అక్కడ ఉన్నాం యథా అనేకాత్మకో వృక్ష శాఖ స్కంధ మూలంచేతి ఏవన్ నానారసో విచిత్ర ఆత్మేతి ఆశంకా సంభవతి అది అంటే చెట్టు అనగానే చెట్టు అనగానే అది ఏకము అద్వయము అనే భావన కలగదు ఏకరసము అంటే ఇట్స్ హోమోజీనియస్ ఒకటే రెండవది లేని భేదమునకు తావు లేని ఒకే ఒక తత్వము అనే అభిప్రాయం కలగదు చెట్టు ఎందుకంటే చెట్టు అనగానే నానా రసము అనేకాత్మకము అనేకముగా ఉంటుంది చెట్టు ఓ చోట కాండముగా ఉంటుంది ఇంకో చోట కొమ్మలుగా ఉంటుంది ఆకులుగా ఉంటుంది పువ్వులుగా ఉంటుంది అని ఈ విధంగా అనేక రూపాలుగా ఉంటుంది చెట్టు ఇది చెట్టే అది చెట్టే అది చెట్టే అది చెట్టే అనేక రసంగా కూడా ఉంటుంది ఆకుల అనేక రసం అంటే రుచేని కాదు అక్కడ ఇట్ ఈజ్ నాట్ హోమోజీనియస్ ఇట్ ఈస్ హెట్రోజీనియస్ అలాగా ఇప్పుడు మీకు హోమోజీనిటీ హెట్రోజీనిటీ అని అది అది చూస్తే తెలుస్తుంది ఇప్పుడు అమెరికా ఉందనుకోండి ఇట్స్ ఎ హోమోజీనియస్ సొసైటీ ఆల్ ఓవర్ అమెరికన్స్ ఆల్ అమెరికన్స్ మీరు క్యాలిఫోర్నియా వెళ్ళినా అమెరికనే ఆ తర్వాత ఇప్పుడు ఉదాహరణకి క్లింటన్ అర్కన్సస్ స్టేట్ నుంచి ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి అదిగో మిడిల్ ఎస్ట్ వర్డ్ ప్రెసిడెంట్ అయ్యాడు ఈసారి ఏమో కాలిఫోర్నియా వాడు ప్రెసిడెంట్ అయ్యాడు అనే అసలు ఆ ప్రసంగం ఏమి ఉండదు యూ డోంట్ హియర్ ద సచ్లాన్ బై ఎవడన్నా సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్లింటన్ మిషస్ వచ్చిందనుకోండి ఆవిడ క్వాలిఫికేషన్ ఏమిటి ఇన్ సిచ్యువేషన్ ఈజ్ డిజర్వింగ్ దెట్ అని వాళ్ళు చర్చించేస్తారు తప్ప అదిగో న్యూయార్క్ ఆవిడ వచ్చి అయింది ఆ లాస్ట్ ఇయర్ ఏమో వాళ్ళకి ఇచ్చారు కదా ఈసారి న్యూయార్క్ వాళ్ళకి అసలు ఈ రకమైన ఆలోచన ఉండదు అసలు ఆ ప్రసంగమే ఉండదు ఎవడో అసలు ఆలోచించనే ఆలోచించరు ఆల్ ఆర్ ఫెలో అమెరికన్స్ చాలా పెద్ద దేశం చాలా విలక్షణంగా భిన్న భిన్నాలుగా ఉంటాయి టెక్సస్ వాడు ప్రెసిడెంట్ అయ్యాడు అదిగో టెక్సస్ వాళ్ళే కొట్టుకుపోతున్నారు అస్తమాను అలాగే ఉండదు నో సచ్ టాక్ ఎట్ ఆల్ ఈజ్ అన్ అమెరికన్ మీరు ఇండియాలో చూడండి వెరీ హెట్రోజీనియస్ సొసైటీ వెరీ హెట్రోజీనియస్ కాబట్టి ఇప్పుడు అనేకాత్మక అంటే అది అర్థం అనేకాత్మక ననారస అంటే వెరీ హెట్రోజీనియస్ హోమోజీనియస్ అనే మాటే ఉండదు సో ఆ రకంగా దేవుడు వృక్షం ఎలాగో దేవుడు కూడా ఆ పరమాత్మ కూడా జగద్ూపంగా ఉన్నాడంటే ఇగో ఇక్కడ ద్విలోకము ఆయనే అక్కడ భూలోకము ఆయనే ఇన్ని మొక్కలు ఈ భిన్న భిన్నములు రూపంగా అయిపోయి ఉన్నాడు అని ఇజ్ ఇట్ లైక్ దా అనే ఆశంక సంభవము నాకు ఆశ్చర్యం వస్తుంది అసలు ఇటువంటి పూర్వపక్షాన్ని ఎత్తుకుని పరిష్కారం చేయాలని ఆయన ఎలా అనిపించింది ఎందుకంటే ఆధునిక కాలంలో ఇటువంటి భావాల ప్రచారం అయిపోతూ ఉంది హీకుడ్ హీకుడ్ ఇమాజిన్ స పాసిబిలిటీ పోలసీ ఇటువంటి భావాలని లోకంలో ప్రచారంలో ఉంటాయి తర్వాత ముఖ్యంగా మీరు ఆశ్చర్యం మధ్వాచార్యులు కామానుజాచార్యులు నింబార్కాచార్యులు వల్లభాచార్యులు మొత్తం వీళ్ళందరూ కూడా ఈశ్వరుడు అభిన్న నిమిత్తోపాదానము అని చెప్పిన వాళ్ళే వీళ్ళందరూ కూడా మరి ఈశ్వరుడు అభిన్న నిమిత్తోపాదానమైతే ద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈశ్వరుడే ఇన్ని ముక్కల కింద అయి ఉన్నాడు అనేకాత్మకుడై నానారసుడై ఈశ్వరుడే ఉన్నాడు అని చెప్తారు అలా చెప్తారు అసలు నేను గమనించింది అంటే మనం వాళ్ళని విమర్శించటం దృష్టి కాదు జస్ట్ నో హౌ థింగ్స్ ఆర్ దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ చాయిస్లెస్ అవేర్నెస్ యూఆర్ అవేర్ ఆఫ్ థింగ్స్ జనరల్గా ఈ ద్వైత మతాలలో కొంచెం టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఐ ఫీల్ ఐఎమ్ నాట్ డైగ్రెసింగ్ ఆల్సో ఈ ద్వైత మతాలలో అసలు వాళ్ళు సిద్ధాంతం జోలికి పోవడం ఎంతసేపు ఆ ద్వైతంలోనే వాళ్ళు వీరంగం చేస్తారు తప్ప తత్వం దిగినీనికి వెళ్ళాలి ఇప్పుడు ఒక చర్చ్ ఉంది ఆ చర్చ ఏంటంటే ఒక మహాత్ముడు అన్ని దేవాలయాల్లోనూ ఇలా దండం పెట్టినట్టున్నాడు కానీ ఒక దేవాలయంలో మాత్రం ఇలా ఉన్నాడు ఎందువల్ల అనే చర్చ ఏమండి దానికి సమాధానం ఏమిటంటే అన్ని దేవాలయాల్లోనూ ఆయన భక్తుడుగా దేవుడికి నమస్కారం చేస్తున్నా ఈ దేవాలయంలో మాత్రం దేవుడికే ఆచార్యుడై ఉన్నాడు ఆయన అని సమాధానం ముందు మీరు విగ్రహాలు అలా తయారు చేసి పెట్టండి ఆ తర్వాత ఈ సమాధానం ఇలా చెప్పడం మీరే కదా తయారు చేసి పెట్టింది ఇది ఎలా ఉంది ఇది చాలా విడ్డోరగా లేదు ఎంతసేపు ఇక్కడే వీరంగం చేస్తారు తప్ప దీంట్లోనే వీరంగం చేస్తారు తప్ప అసలు తత్వం తోలిగిపోరు ఎక్క ఎంతసేపు ఇక్కడికిక్కడే మొత్తం మీమాంస చర్చంతా దీని చుట్టూనే పరిభ్రమిస్తుంది తప్ప తత్వం తోలిగిపోరు ఎక్కడో మూల ఓ తత్వం మాట అంటారు ఏమని ఈశ్వరుడు అభిన్న నిమిత్తోపాదానము అని మాట అంటారు అంటే వాడు ఎవడో అడుగుతాడు మరి ఏమయ్యా మరి అద్వైతం అయిపోయింది కదంటే అద్వైతమేం కాదు చెట్టు అన్నప్పుడు చెట్టు దృష్టాంతం చెప్తాడు యథా వృక్ష వాళ్ళు చెప్పే దృష్టాంతమే ఆ దృష్టాంతం ఇక్కడి నుంచే పట్టుకొచ్చారు వాళ్ళకి శంకరులే ఇచ్చారు ఈ దృష్టాంతం మీరు ఇది పెట్టుకుంటారా మీకు చెట్టు దృష్టాంతం చెప్తారు ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇవాళ శంకర అలాంటి శంక కలిగే అవకాశం ఉన్నది ఆ శంకరను నివారించటం కోసం శృతి సావధారణ తం ఏవ ఏకం జాన ఆత్మానం ఆ పరమాత్మ ఏకం ఏవ అనే అవధారణ ఏవ శబ్ద ప్రయోగం చేసి ఏకంతోబాటుగా అటువంటి శంకకు అనేకాత్మకత్వానికి నానారసత్వానికి శంక అవకాశమే లేని విధంగా అద్వయాత్మకత్వాన్ని తెలుసుకూడదు అని చెప్పుకోండి అంటే దీన్ని బట్టి ఏం తేలింది ఏ అంటే ఇది మనకి తేలిన సమాచారం ఇది నా కార్య ప్రపంచ విశిష్ట విచిత్ర ఆత్మా విజ్ఞేయ అంటే మీరు తెలుసుకోవాల్సిన ఆత్మ విచిత్రమైన ఆత్మ కాదు విచిత్రము అంటే తెలుగు విచిత్రం కాదు తెలుగులో విచిత్రం అంటే ఏదో మహిమానో అలాగా విడ్డూరం అర్థం ఆశ్చర్యమనే అర్థం కానీ ఇక్కడ అది కాదు విచిత్ర అంటే నానారస అనేకాత్మకము నానాపసము అటువంటి ఆత్మను తెలుసుకోవాలన్న అభిప్రాయమా కాదు అటువంటి ఆత్మను కాదు తెలుసుకోవడం అంటే కార్యప్రపంచమున్నది కార్యప్రపంచము అంటే పుట్టినటువంటి జగత్తు కార్యం అంటే పుట్టిదానికి కార్యము అంటారు అటువంటి కార్యప్రపంచముతో కూడి ఉన్న ఆత్మ విశిష్టాద్వైతం కార్యప్రపంచ విశిష్ట ఆత్మ ఆత్మ అద్వైతం కదా ఆత్మానం ఏకం ఏవ ఒకే ఆత్మను తెలియదు ఎటువంటి ఆత్మది కార్యప్రపంచ విశిష్టం విశిష్టాద్వైతం విశిష్టాద్వైతం రామానుజాచార్యులు సిద్ధాంతంగా ప్రతిపాదించినది శంకరులు ఈ అధికరణంలోనూ ఇలాంటి ఇంకా కొన్ని అధికరణాలలో బ్రహ్మసూత్రంలోనే పూర్వపక్షంగా చెప్పారు దాన్ని దాని తర్వాత వచ్చాడు ఇక్కడ పూర్వపక్షంగా ఉన్నది ఆయన సిద్ధాంతం చేశారు నేను ఆయన శంకర భాష్యం చదివి పూర్వపక్షం తీసుకుని సిద్ధాంతం చేశారని నేను అన్న నేనేమంటానంటే మానవుని మస్తిష్కంలో ఇటువంటి మిస్టేక్ అవకాశం ఉంది కనుక ఆ మిస్టేక్ని ఆయన ముందే గుర్తుపట్టి పూర్వపక్షం చేసి దాన్ని పరిష్కరించి పెట్టారు ఆయన ఏ మిస్టేక్ వీడు చేస్తాడని ఆయన అనుకున్నారో అదే మిస్టేక్ మళ్ళీ చేసి ఓ సిద్ధాంతాన్ని ఒక మతాన్ని ప్రవేశపెడతారు ముందు ఆ మతం ఎక్కడి నుంచి వస్తుంది ముందు సిద్ధాంతం పట్టిన తర్వాత మతం రాదు ముందు మతం విస్తరించేస్తుంది ముందు ఒక ఆరాధనా పద్ధతిని ఒక థియాలజీ మతం ఒక థియాలజీ ఉంటుంది దాంట్లో అదేముడు ఉంటాడు అదేమిటికి ఒక కుటుంబం ఇండియన్ దేవుడికి కుటుంబం కూడా ఉంటుంది ఫ్యామిలీ ఇక్కడ ఫ్యామిలీ ఈజ్ ఏ స్ట్రాంగ్ యూనిట్ ఇండియన్ సొసైటీలో ఫ్యామిలీ ఈజ్ ఏ ఆన్థ్రోపమోర్ఫిక్ గాడ్ ఇండియన్ సొసైటీలో ఫ్యామిలీ ఈజ్ ఏ స్ట్రాంగ్ యూనిట్ సరీ తి స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా వేరే మీకు వెస్టర్ వెళ్ళారనుకోండి అక్కడ అందరూ సింగిల్ పర్సన్సే నో ఫ్యామిలీ ఫ్యామిలీ అసలు ఉంటుంది ఉంది లేని అలా ఉంటుంది దానికి బలం లేదు దేవుడు కూడా అలాగే ఉంటాడు అక్కడ సింగిల్ సింగిల్ పర్సన్ సింగిల్ దేవుడు సింగిల్ పేరెంట్ ఆఫ్ దిస్ యూనివర్స్ దేవుడు సింగిల్ వేరెట్ గా ఉండిపోతాడు అలాంటి సింగిల్ పేరెంట్స్ మనకు చాలా మంది కనపడతారు బకాస్ ఇక్కడ ఫ్యామిలీ ఇజ్ ఎ స్ట్రాంగ్ యూనిట్ అంచేతనే మన గాడ్స్ అందరూ కూడా హ్యాపీలీ మ్యారీడెడ్ బౌట్ ఆఫ్ పూజ సో వాట్ ఎవర్ ముందు ఆ రకమైన ఒక పెద్ద వ్యవస్థని ముందు చేసేయటం ఒక పెద్ద థియాలజీని ముందు ఫిక్స్ చేసేయటం చేసేసి ఆ చుట్టూ పూజలు ఉత్సవాలు డ్యాన్స్ డ్రామా మ్యూజిక్ మొత్తం ఇవన్నీ జమ చేసేటం దాని చుట్టూ జమ చేసే అప్పుడేమో తత్వానికి వెతకడం అద్వైతమా ద్వైతమా అని చెప్పి అప్పుడు అప్పుడు వెతుకులాడడం వెతుకులాడి ఇదంతా మిథ్యంటే ఏమందంగా ఉంటుంది ఏం బాగుండదు కదా ఇంత హడావిడి చేసి అప్పుడు మిథ్యంటే అది ఏమేంత సోభంగా ఉంటుంది అందుకోసం శంకరులు చెప్పిన ఇచ్చే కాదండి ఇది కార్యప్రపంచ విశిష్ట ఆత్మ విశిష్ట అద్వైతం ఆత్మ ఒకట మనకు ఒకటే విశిష్టమైన ఆత్మ విశిష్టమైన ఆత్మ అద్వైతం ఎలా అవుతుంది అక్కడే మీకు కాంట్రడిక్షన్ వచ్చేసింది కదా విశిష్ట అనగానే కాంట్రడిక్షన్ వచ్చేసింది కదా సో ఆ రకంగా దీని మీద వీళ్ళంటారు అంటే ఇంకో వాదం ఏం చెప్పమంటారు లోక శంకరులు పుట్టిన తిథి రామానుజాచార్యులు పుట్టిన తిథి ఒకటే అని మళ్ళీ అదో పాయింట్ మాండుక్యాన్ని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో వేయాలి ఇలాంటి పాయింట్లు తీసుకుంటారు అంతే కదండి శంకరులు పుట్టిన తిథిను రామానుజులు పుట్టిన తిథి ఒకటైతే దట్ ఈజ్ కోయిన్సిడెన్స్ అని లేదా ఆ కోయిన్సిడెన్స్లో ఏదో ఒక మహిమ ఉన్నది అన్నట్లయితే ఆ మహిమ కూడా కార్యప్రపంచాంతర్గతమై ఉంది అది కూడా నిత్యాభూతమే అవుతుంది తప్ప అది ఒక ప్రత్యేకత దానికి ఎక్కడి నుంచి వస్తుంది ఓవరాల్ గా నిత్యాంతర్గతమే అవుతుంది లేదంటే ఆ సందర్భంలో కో ని చూసి చెప్పాలనిపించింది అంటే వస్తుంది తప్ప అందరూ ఇవాళ కరెక్టే వస్తున్నావు రకంగా కలిసి చేసుకోవటం కూడా మంచిది కొంత కలిసి ఉండడం హోమదేనిటీ కూడా మంచిది కానీ సిద్ధాంత దృష్ట్యా ఇవన్నీ కూడా అసందర్భములైన సిద్ధాంతాలు కార్యప్రపంచ విశిష్టమైన ఆత్మ విచిత్రమైన ఆత్మ విచిత్రము ఇక్కడ ఆత్మ భ్యూలోక రూపంగా ఉన్నది ఇక్కడ ఆత్మ అంతరిక్షమై ఉన్నది ఇక్కడ ఆత్మ భూలోకమై ఉన్నది ఇక్కడ ఆత్మ పశువుగా ఉన్నది ఇక్కడ ఆత్మ దేవతగా ఉన్నది ఆ రకంగా ఎక్కడికక్కడ విడిపోయి ఎక్కడక్కడ భిన్న భిన్నాలుగా ఉండి అయినా కూడా అంతా ఒకటే చెప్తే అన్నట్టుగా ఆ విధంగా ఆత్మగలదు అటువంటి ఆత్మను మీరు తెలుసుకునుడి అని విశిష్ట ప్రయత్నాన్ని పోషిస్తుందని మీరు అనుకోకండి కింతరిహి మరైతే ఏమిటండి మరైతే ఏమిటి చెప్తున్నట్టు అవిద్యాకృతం కార్యప్రపంచం విద్యయా ప్రవిలాపయంతమే వైకం ఆయతనభూతం ఆత్మానం జానత ఏకరసమితి అని తెలుసుకోవాలి ఈ కార్యప్రపంచము ఏదైతే మనకు అనుభవానికి వస్తుందో అది అజ్ఞాన కల్పితము అనే విషయాన్ని తెలుసుకుని ఆ జ్ఞానము చేత విద్య జ్ఞానము చేత కార్యప్రపంచమును దానికి ఆయతనము అధిష్టానమైన పరమాత్మయందు విలీనం చేసేసి అంటే కార్యాన్ని అస్తి కార్యము యొక్క అస్తిత్వాన్ని స్వీకరించకుండా కారణముందు విలీనము చేయుట అంటే ఆభరణముల యొక్క యథార్థతను నేను స్వీకరించుటలేదు నా దృష్టిలో ఆభరణాలనేవేమీ లేవు అవన్నీ ఉరికే మానవుని మస్తిష్కం వచ్చిన కల్పనలు తప్ప ఆభరణాలు అనేవి ఏవీ లేవు ఇప్పుడు ఆ కల్పనలన్నీ తీసేయాలని ఆభరణాలన్నీ పోటీ చేసేదో చేయాలని నా అభిప్రాయం కాదు నా అభిప్రాయం ఏమిటంటే నేను ఆభరణముల యొక్క అస్తిత్వాన్ని నానాత్వాన్ని వాస్తవికతని గుర్తించుటలేదు బంగారము మాత్రమే గలదు ఇది విద్యయా ప్రవిలాపయంత అంటే అర్థం త ఎక్కడుండేది అక్కడ ఉంటుంది నెక్లెస్ పెట్టుకునే వాళ్ళు నెక్లెస్ పెట్టుకుంటారు ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళు ఎవరు పెట్టుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళది దేహానికి వీడు ఏం పెట్టుకున్నాడు ఏం పెట్టుకోలేదు దాన్ని బట్టి తత్వం నిర్ధారితము కాదు మీరు ఏ పేరుతో పిలిచారు అన్న దాన్ని బట్టి కూడా తత్వం నిర్ధారితం కాదు తత్వం ఏమంటే బంగారము గలదు మిగతాదంతా కూడా అధ్యారూపమే ఈ ఆభరణ ప్రపంచమంతా కూడా బంగారంలో విలీనం చేసేశాను ఇప్పుడు నేను చేసిన డిస్క్రిప్షన్లో దాన్ని దాన్నే ప్రవిలాపనము అని అంటారు ప్రవిలాపనము అంటే అర్థమదే సో ఆ విధంగా ప్రవిలాపనం చేయుచున్న వారై జ్ఞానము చేతను కార్యప్రపంచమును ఈశ్వరుని ఎందు ప్రవిలాపనం చేసేసి ఆ ప్రమిలాపనం చేయటానికి అధిష్టానము ఆయతనము అంటే దేంట్లో ప్రవిలాపనం చేస్తామో అదే ఆయతనము దాంట్లో విలీనం చేసేస్తారు తీసుకెళ్ళి అటువంటి ఆయతనమైన ఆత్మను ఏకరసం ఇప్పుడు ఏకరసం అవుతుంది అనేకరసంగా ఉండదు నానా రసంగా ఉండదు అటువంటి ఆత్మస్వరూపమును తెలియదు అని శృతి యొక్క తాత్పర్యము యథ ఎస్మిన్నాస్ దనయ అద్భుతమైన దృష్టాంతం ఇుక్ ఆసనమేవానయతి నేవదత్తం దేవదత్తుడు కూర్చున్న ఆసనాన్ని తీసుకురా అంటే దేవదత్తుడిని తీసుకురానక్కర్లా ఆసనమే ఆసనమే తీసుకురా అంటే దానికి ఇంక దేవదత్తుడు అతుక్కునే ఉండడు అదేవిధంగా కార్యప్రపంచమునకు ఆయతనమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అంటే ఇంకా ఆత్మలో కార్యప్రపంచం తోక ఉండదు ఇంకా ఆ విశిష్టత్వం ఉండదు విశిష్ట విశిష్టాద్వైతం అనేది ఉండదు అద్వైతమే ఉంటుంది లేదా అద్వైతం పోయి ద్వైతంలోకి పడిపోతాం అంతే అంతేగాని విశిష్టాద్వైతం అనేది ఏది ఉండదు ఆ నిర్విశేషం ఆత్మ నిర్విశేషం ఆత్మైందు విశేషములు ఉన్నాయంటే విశిష్ట అవుతుంది విశేషము అంటే వ్యావర్తకము ఆత్మైందు విశేషం ఉందంటే ఆత్మ కంటే భిన్నంగా ఏవో అనాత్మలు ఇంకా కొన్ని ఉంటాయి సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటాయి అందులో చాలా సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటాయి కాంట్రడిక్షన్లని శంకరుడు స్వీకరించారు ఎందుకంటే కాంట్రడిక్షన్ మీరు ఎందుకు అంగీకరిస్తారు ఏదో ఆ అజ్ఞానం మీద ఉన్న ఓ ప్రేమ అజ్ఞానం యొక్క విలాసం ఉంటుంది ఆ చాలా విస్తరించి ఉంటుంది చాలా విజృంభించి ఆ విజృంభణలో అనేక అంశాలని మనం త్రోసిపుచ్చటానికి సిద్ధపడతాం కానీ ఒకటి కొన్ని అంశాలు కంఠానికి అడ్డుపడతాయి అవి త్రోసిపుచ్చటంలో వీరికి ఆ సంస్కారాలు అడ్డుపడతాయి దాంతో ఏం చేస్తాడంటే అవి త్రోసిపుచ్చకుండా అట్టి పెట్టుకుంటాడు అట్టి పెట్టుకుని మళ్ళీ అద్వైతం అంటూ ఉంటాడు అక్కడికక్కడే కాంట్రడిక్షన్ సో ఆ అంచేతనే విశిష్టాద్వైతం ఈ కాంప్రమైజ్ నుంచి పుట్టిందని ఇట్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ కాంప్రమైజ్ సో కాంప్రమైజ్ అయిపోవడం అటు అద్వైతం తోటి ఇటు కాంట్రడిక్షన్ తోటి రెండింటితోటి కూడా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాడు పూర్వం ఒక గాఢశీలత అనేది ఒకటి ఉండేది వ్యక్తులకి సమాజంలో ఒక గాఢశీలత ఉండేది అంటే తత్వాన్ని లోతుగా అధ్యయనం చేసి తెలుసుకోవాలనే ఒక పట్టుదల ఉండేది ఇప్పుడు తత్వం ఎవరికే అక్కడ అందరికీ మహిమలు కావాలి మహిమలు చూపించి కోరికలు తీర్చేస్తే వాళ్ళు దండం పెట్టేసి దక్షిణ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఈ తత్వం తెలుసుకునే టైం ఎవరికి ఎందుకంటే మధ్యాహ్నం పోయి క్రికెట్ మ్యాచ్ ఏదో చూసుకోవచ్చు ఈ తత్వం ఎవరికి కావాలి సో అలా జనులు గాఢశీలంగా లేకుండగా చాలా సర్ఫేస్ కాన్షియస్నెస్లో ఉంటారు క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి మీరు చేయాల్సిందే ఉండదు అలా కూర్చుని ఉంటారు కఫీ ట తీసుకుని కూర్చుని వాడు ఎవడో దెబ్బ కొడతాడో అంకెలు వేసుకుంటూ ఉంటాడు దాంట్లో కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది వీడిని నెగ్గాడు వాడు నెగ్గాడు అంటే మనిషికి ఆ విజయ ఉంటుంది మనస్సులో తాను ఇతరుల మీద ఈ భేద నుంచి వస్తుంది ఇతరులు ఉన్నారు నేనున్నాను నేను ఇతరుల ఒక అడుగు పైన ఉండాలి అనే విజయ ప్రవృత్తి విజిగీషు ప్రవృత్తి అది మనం జీవితంలో ఆచరించటం ప్రాక్టికల్ కాదు వాడు ఎవడో ఆచరిస్తుంటే వాడితో ఐడెంటిఫై అయ్యి మనం చూస్తూ సో ముందు ఏవో టీములు రెండు ఉంటాయి కదా ఓ టీం తోటి ఐడెంటిఫై అవ్వడం అంటే ఆ టీము నెగ్గితే నేను నెగ్గినట్టు ఆ ఐడెంటిఫికేషన్ అంట ఆ టీం నెగ్గితే నేను నెగ్గినట్టు ఐడెంటిఫై అయ్యి చూస్తూ ఉండటం వాడు నెగ్గాయడనుకోండి మన ఉత్సాహానికి అవధులు ఉండవు వాడు ఓడిపోయాడు అనుకోండి నీరు కారిపోవడం అక్కడ మీరు చూడొచ్చు వాడు చూపిస్తాడు టీవీలో చూపిస్తూ ఉంటాడు నెగ్గిన పార్టీ వాడిని చూపిస్తాడు ఓడిన పార్టీ వాడిని చూపిస్తాడు నెగ్గిన పార్టీ వాడు వాడు కోటీశ్వరుడు వాడు ఇలా ఇలా ఈ ఓడిన పార్టీ వీడు కోటీశ్వరుడు వీడు ఇలా నీరు గారిపోతూ కోటీశ్వరుడు వాడు ఎందుకు నీరు గారిపోతున్నాడో నాకు ఆశ్చర్యమే ఇప్పటికే అంటే తాడు ఓడిపోయాననేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటాడు అది వాడికి తెలీదు టీం ఓడిపోయిందని అనుకుంటాడు కానీ వాడే ఓడిపోయాడు బికాజ్ హీ ఐడెంటిఫైడ్ విత్ ది టీం పుత్ర సకల అహం సకల పుత్రో వికల అహం వికల అది ఐడెంటిఫికేషన్ అది వాడికి తెలియదు అది వేదాంతి చెప్తే తెలుసు చూసుకుంది తప్ప సో కాబట్టి ఈ విశిష్టత్వము కుదరదు దేవదత్తుడు కూర్చున్న ఆసనం తీసుకురా అంటే దేవదత్తుడు కూర్చోవడం అనేది ఆసనానికి ఉపలక్షణం ఉపలక్షణం అంటే ఇంక దేవదత్తుడితో సంబంధం లేకుండానే దేవదత్తుడు దాంతో సంబంధము సంపర్కము లేకుండానే దాన్ని తెలుసుకుందుకు దేవదత్తుడిని మనం వాడుకోవచ్చు దేవదత్త శబ్ద ప్రయోగం చేసి దేవదత్తుడు కూర్చున్న ఆసనము అంటే దేవదత్తుడికి ఆసనానికి ఏ సంబంధం లేకున్నా దేవదత్త ప్రసక్తి ఆసనాన్ని తెలుసుకోవటానికి సూచకంగా ఉంటుంది శాఖాయాం చంద్ర ఇది మదేవిధంగా నీకు వాస్తవంగా లేకుండా అజ్ఞానం చేత ఏ కార్యప్రపంచము భాషించుటపు అధిష్టానమగుతున్నదో ఎందుకంటే కార్యప్రపంచం భాషించాలంటే తెలివి ఉండాలి తెలివి ఎందు భాషిస్తుంది కార్యప్రపంచం ఆ ఎరుక ఎందు భాషిస్తుంది ఎరుక లేకుండా కార్యప్రపంచం భాషించాలి కాబట్టి ఏ తెలివి ఎందు నీకు కార్యప్రపంచం భాషిస్తుందో ఆ తెలివి అది ఏ ఆత్మయని తెలుసుకో అది ఏ నీ స్వరూపమని తెలుసుకో అంటే మళ్ళీ ఆ తెలివిలో ఈ కార్యప్రపంచం అనే తోకని అలాగంటే విశిష్టత్వము ఉండదు ఇది ఒక మహిమ నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఈరోజు శంకర జయంతి ఈ ప్రసంగం క్రితం క్లాసులో అవలేదు అది ఎందుకు అవలేదా అనుకున్నాను అప్పుడు అప్పుడు టైం అయిపోయింది కాబట్టి అవలేదనుకున్నా తప్ప అది శంకర జయంతి నాటి కోసం ఆయుధం ఉంది కాబట్టి అవలెడో నేను అనుకోలేదు ఇది కూడా ఒక మహిమని మనం అనుకోవచ్చు మహిమలంటే ఇలాంటివే మహిమలు తద్వత్ ఆయతన భూతరస ఆత్మన విజ్ఞేయత్వముపదిశ్యతే కాబట్టి ఆత్మ ఏకరసం మరి ఏకరసం అయితే ద్యు భూ లోకాలకు ఆయతనం ఎలా అయింది అంటే ఆయతనముగా ఉంటూనే ఆయతన ఇవ సతహ ద్యూభూ సతహ అన్నది నిలబెట్టారు సత్యసత్వము లేక డ్యూభూ ఇత్యాది సమస్తలోకములకు ఆశ్రయముగా ఉంటూనే ఉండేటువంటి అంటే డ్యూ భూ ఇత్యాదులన్నీ ఆత్మస్వరూపం నందు కల్పితములేదాన్ని వాస్తవము కాదు అని అర్థం అటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి విజేయవముపదిశ్య వికారృతాభిసంధ అపవాదశ్రూయతే మృత్యో సమృత్యుమానో ఇహ జ్ఞాన పశ్యతి కఠోనిషత్తు ఇప్పుడు వికారము వికారము అంటే కార్యప్రపంచము దాన్ని వికారము అంట అంటే పుట్టినది గిట్టేది ఈ వికారము అసత్యము కల్పితము అనురుతము ఈ వికార అనురుతమైన వికారమునందు లేకపోతే వికారమనే అనురుతమునందు అసత్యమునందు ఆగ్రహము గలవాడు అభిసంధ అంటే ఆగ్రహము గలవాడు పట్టుదల గలవాడు పట్టుదలంటే ఏమిటి అదే సత్యమని గట్టిగా పట్టుకున్నవాడు అభిసంధి అంటారు అదే సత్యము అదే నాకు కావాలి అదే యథార్థము అని పట్టుకోవడం కాబట్టి ఈ కార్యప్రపంచం ఏదైతే కలదో ఇది అనృతమని తెలుసుకోకుండా అదే సత్యమని ఎవడైతే గట్టిగా పట్టుకుంటాడో వాడు వాడికి వాడిని స్థుతి పొగడటం లేదు వాడిని తిరస్కరించుకోండి అపవాద శ్రూయతే అటువంటి వాళ్ళు తిరస్కరిస్తోంది ఏమైనా తిరస్కరిస్తోంది య ఇహ నావ పశ్యతి సహ మృత్యోహ మృత్యుం ఆప్నోతి ఎవడైతే ఇక్కడ నానా దర్శిస్తాడో కాదు నానాయా అన్నట్లుగా దర్శిస్తాడో నానా ఇవ ఇప్పుడు నానా దర్శిస్తాడు అంటే నానా ఉంది కనుక నానా దర్శిస్తున్నాడు అని కాదు నానా ఇవ పశ్యతి నా ఏమీ లేదక్కడ కానీ వీడు అజ్ఞానం చేత నానా రూపంగా దర్శిస్తాడు అటువంటి వాడు భేద దృష్టిని కలిగి ఉంటాడు ఎప్పుడైతే నానా రూపంగా మీరు దర్శిస్తారో ఈ సర్వము కంటే నేను విడిపోయి ఉంటాను పరిచ్ఛిన్న రూపంలో ఉంటాను అంటే దేహముకు మాత్రమే పరిమితమై అదే పరిచ్ఛాది సర్వం నుంచి విడిపోయి ఉండడం ఎలా కుదురుతుంది అంటే ఈ సర్వములో దేహమును అంతర్గతం చేయడం కాకుండా సర్వం నుంచి దేహాన్ని విడదీసి ఆ దేహమే నేను ఆ మనస్సే నేను అనే అభేదాన్ని తాదాత్మ్యాన్ని చెంది ఉండడం అప్పుడే వీడు సర్వము నుంచి విడిపోయి ఉంటాడు తాను పరిచ్ఛిన్నంగా సత్యం ఈ సర్వము అనేక రూపంగా సత్యము యాహ నానేవ పశ్యతి ఆ కాదు వాస్తవంలో కానీ వాడు సత్యవాదట్టు చూస్తూ ఉంటాడు చూడమంటే ఆ విధంగా తెలుసుకుంటూ ఉంటాడు ఎవడైతే ఆ విధంగా తెలుసుకుంటాడో వాడు మృత్యోహ మృత్యుం ఆత్మోతి ఒక మృత్యువు నుండి ఇంకొక మృత్యువులోకి ప్రయాణి వెళ్తూ ఉంటాడు అంటే ఒక మృత్యువుకి మరో మృత్యువుకి మధ్యలో జన్మ ఉంటుంది అనే అభిప్రాయం మధ్యలో జన్మ లేకుండా ఇంకో మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఈ మృత్యువు ఒక మృత్యువు నుంచి ఇంకో మృత్యువులోకి ఇంకో మృత్యువులోకి పోతూ ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే మేము ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి ఇంకో జన్మలోకి వెళ్తున్నాం అనుకుంటారు కానీ అలా కూడా అనుకోవచ్చు ఏం అభ్యంతరం లేదు కానీ చూస్తే అలా చెప్పట్లేదు ఋతువులోచి ఋతువులోంచి ఋతువులోకి వెళ్తుంది అని అనుకుంటారు అంతే కదండి జన్మ అవుతుంది ఏదో తల్లిదండ్రులు పెంచి పోషిస్తారు ఐదారేళ్ళు పదేళ్ళు ఆ తర్వాత వీడు కాళ్ళ మీద నిలబడేపడికి యువతంలో ఉంటాడు బలంగా ఉంటాడు ఆ సమయంలో ఏమేమో ఛాయ ఏవేవో సమస్యలు వచ్చి పడతాయి వాటితో సొంతవంతమవుతూ ఉంటాడు అయితే వీడికి తెలిసిన లోపల ఆ యువనము కరిగిపోతుంది కరిగిపోయి ఆ పరిణామ దిశలో ఉంటాడు అది కూడా కరిగిపోయి బాడీ క్రాష్ అయిపోతుంది వన్ ఫైన్ మార్నింగ్ హీ రియలైజెస్ దట్ హీస్ బాడీ ఈజ్ జస్ట్ నాట్ ద సేమ్ బాడీ క్రాష్ కావడానికి ముందున్న దృష్టి ఆ అంబియాన్స్ వాడి వాడి యొక్క ఉత్సాహ రక్షణ రక్షణము బాడీ క్రాష్ అయిపోయిన తర్వాత ఉండేది చాలా డిఫరెన్స్ ఉంటుంది చిన్నా వినల్ డిఫరెన్స్ ఉంటుంది ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉంటుంది ఆ ఉత్సాహశక్తంతా కూడా నీరు గారిపోతుంది ఎందుకంటే బాడీ క్రాష్ అయిపోయిన తర్వాత ఇంకా ఉత్సాహానికి ఉత్సాహం ఉంటే బాడీ ఓపుకుంటే ఉత్సాహానికి తగ్గట్టుగా ఉంటుంది సో ఆ ఉత్సాహశక్తంతా నీరు గారిపోయిన తర్వాత ఇంకా వీడు మృత్యు కోసం వేచి ఉంటాడు మృత్యు వచ్చేస్తుంది కొంచెం ముందు వెనుక వీడి ప్రారంభాధీనంగా కొంచెం ముందు వెనుక సుఖము దుఃఖము అనేది అనుభవిస్తూ మృత్యు వచ్చేస్తుంది మృత్యు అయిపోయిన ఇంకో మృత్యువు అలా ఒక మృత్యువులోంచి ఇంకో మృత్యువులోకి వెళ్తూ ఉంటాడు ఎవడు సర్వమును అనేకముగా చూచువాడు అని ఈ విధంగా అనేకత్వ విశిష్టమైన జగత్తునందు సత్యత్వ అభిసంధి ఇతిశ్యం అనే భ్రాంతి ఆ దృఢమైన పట్టుదల గలవాని యొక్క పరిస్థితిని ఆ విధంగా శృతి వర్ణించి వాడిని అపవాద చేసిందంటే త్రోసిపుచ్చినది అంటే దేనిని త్రోసిపుచ్చింది విశిష్టత్వాన్ని త్రోసిపుచ్చినది నానాత్వాన్ని శృతి త్రోసిపుచ్చినది సర్వం బ్రహ్మేతితో సామానాధికరణ్యం ప్రపంచవిలాప ప్రవిలాపనార్థం అనేక రసతా ప్రతిపాదనార్థం సర్వం కల్విదం నేను చాలాసార్లు చెప్తూ ఉండేవాడి నేను ఆలోచించానండి నేను ఎందుకు ఇలా చెప్తూ వచ్చానబ్బా సర్వం కల్విదం బ్రహ్మాది పాధ బాధాయాం సమానాధికరణ్యం అని నేను చెప్తూ ఉండేవాడి అంటే పెద్దల వల్ల విని నేను చెప్తూ ఉండేవాడి కానీ అది ఇంత స్పష్టంగా వాక్యంలో ఇక్కడ చూసి దీని నుంచి స్ఫూర్తి కొన్ని చెప్పినట్టుగా నాకు గుర్తులేదు పెద్దల వల్ల విని చెప్తూ ఉంది కాదు సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు నాకు బాగా గుర్తు నాయనగారు దాన్ని వ్యాఖ్యానం చేసి చెప్పారు ఏదే దీన్ని ఇలా తెలుసుకోవాలి రా అని చెప్పారనమాట దానికి ఆయన దృష్టాంతం ఏం చెప్పారంటే నాకు ఎప్పటికీ రింగ్స్ ఇన్ మై ఇయర్స్ యశ్ చోర సస్థాను అది గుర్తుపెట్టుకో వీడు ఒక దుంగను చూసి నిలబడి ఉన్న దొంగను చూసి చోరుడు అనుకుంటాడు చోరుడు అనుకుంటే తర్వాత తెలుసుకుంటాం అది చోరుడు కాదు దుంగ ఇప్పుడు ఆ దుంగ గురించి ఎందుకండి ఈ ప్రసక్తి ఈ దుంగ గురించి ఏమిటి మీమాంస అంటే దుంగ కాదు అదే దేనిని చూసి నేను చోరుడని భ్రమపడ్డానో ఆ దొంగ మామూలు ఏ సంబంధం లేకుండా ఏదో అలా దాని దాదినది పడి ఉన్న దొంగ ఏమీ అది నాకు చోరత్వ భ్రాంతికి ఆలంబనమైనటువంటి దుంగ ఎశ్చోర స స్థానుహం అది నేను చోరుడని భ్రమపడి తద్వారా నేను భయపడి చాలా దుఃఖాన్ని అనుభవించగినటువంటి దానికి ఆలం అది ఆలంబనం ఏం కాలేదు కానీ అలాగే దాన్ని స్వీకరిస్తారు అటువంటి దొంగ ఎోర స ఏది చోరుడో అది స్థానుహం అది ఏ ఏది చోరుడో అది దుంగ అంటే దాని అర్థం ఏంటి ఏది చోరుడని భావించినామో అది చోరుడు కాదు దుంగ అని మధ్యలో కాదు రావాలి మధ్యలో కాదు లేకుండగా ఏది చోరుడో అది దుంగ అంటే అర్థం ఏంటండి ఏమిటనుకుంటున్నారు మీరు ఆ చోరుడికి ఎవడో శాపం ఇస్తే దుంగైపోయాడు అనుకుంటున్నారా అలాగేమీ కాదు ఏది చోరుడని అనుకున్నారో అది చోరుడు కాదు అని బాధ బాధాంతి తిరస్కరించటం నిషేధించటం అపవాద చేయటం అపవాద చేసి దాన్ని తరస్కరించి అప్పుడు దాని ఎందు స్థానత్వాన్ని ప్రతిష్ఠించటం ఎష్టోర స్వస్థాను అదేవిధంగా ఏదైతే సర్వమని మీరు అనుకుంటున్నారో ఇదం సర్వం ఏది దృశ్యమని సర్వమని అంటే దృశ్యమనుట చేత ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఉందని సర్వమునుట చేత నానారసంగా ఉందని మీరు అనుకుంటున్నారో అది భిన్నము కాదు నానారసము కూడా కాదు అని నిషేధించి దృశ్యము కాదు నానారసము కూడా కాదు మరి దేవుటది అది బ్రహ్మయే సర్వం కల్విదం బ్రహ్మ అని అని నిషేధించటం ద్వారా నిషేధ ఉపలక్షితమైన అధిష్టానము బ్రహ్మ నిషేధము ఉపలక్షణంగా పనిచేస్తుంది ఏది చోరుడు కాదో ఆ దొంగ అప్పుడు చోరుడు ఏ దుంగ ఏ దొంగ పడితే ఆ దొంగ కాదు ఏది చోరుడు కాదో ఆ దొంగ అని నిషేధము ఆ దొంగకి ఉపలక్షణంగా పనిచేసినట్టుగా ఏది నానారసము కాదో ఏది నాకంటే భిన్నముగా లేదో అది బ్రహ్మ అని నానారసత్వ దృశ్యత్వ నిషేధపూర్వకంగా బ్రహ్మత్వాన్ని ప్రతిజ్ఞ చేశారు అక్కడ సర్వం కల్విరం బ్రహ్మ అంటే కాబట్టి అక్కడ వాక్య దాని అర్థం ఏంటంటే నానారసత్వాన్ని దృశ్యత్వాన్ని మీరు ప్రవిలాపనం చేయాలి ఎలా అయితే చోరత్వాన్ని ప్రవిలాపనం చేసి స్థాణువును గుర్తిస్తారో అదేవిధంగా నానారసత్వాన్ని దృశ్యత్వాన్ని ప్రవిలాపనం చేసి ఆత్మరూపంగా పరబ్రహ్మను తెలియవలను అని సర్వం కల్విరం బ్రహ్మ అనే అర్థం అంతేగాని ఆ బ్రహ్మ కాస్తా ఇప్పుడు ఇన్ని ముక్కలుగా అయి కూర్చుంది అని చెప్పడం కోసం కాదు అనేక రసతా ప్రతిపాదనార్థం నా బ్రహ్మ ఒకప్పుడు ఒకటిగా ఉండేది ఇప్పుడు అనేక ముక్కలు మళ్ళీ ఈ ముక్కలన్నీ కలిసిపోయినప్పుడు మళ్ళీ బ్రహ్మ ఒక్కటిగా మిగులుతుంది భవిష్యత్తులో అనే ఆ బ్రహ్మను ఇప్పుడు ఇంకా బ్రహ్మ కాదు ఒకప్పుడు బ్రహ్మగా ఉండేది ఇప్పుడు అబ్రహ్మ అయిపోయింది అనేక ముక్కలు అయిపోయింది మళ్ళీ భవిష్యత్తులో ప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ బ్రహ్మ అవుతుంది అలా కూడా ఉందో వాదం వృత్తికారులే భర్తృప్రపంచాచార్యులు అలా చెప్పారు ఆయన ఆచార్యుడు ఎప్పటివాడు ఆయన ఆయన చెప్పిన మాటల్ని పట్టుకుని వీళ్ళు మతాలను నిలబెట్టేశారు ఆ భర్తృప్రపంచాచార్యుడి చెప్పిన మాటలతో విశిష్టాద్వైతం ద్వైతం ఇలాంటి మతాలని నిలబెట్టేశారు అయితే ఏదో అద్వైతం ద్వైతం విశిష్టాద్వైతం అంటే ఆ తత్వాన్ని పట్టుకుని ఆ పేరు పెట్టుకుని మతాలు వచ్చే అప్పట్లో ఇప్పుడు అలా కూడా కాదు ఇప్పుడు అది కూడా కాదు ఒకడు ఏదో మహిమ చేశాడు కాబట్టి అదో మతం ఇంకొకడు ఇంకో మహిమ చేశాడు శివరాత్రి నాడు లింగం తీశాడు కంఠంలోని అక్క ఏం లింగం తీశాడు రావడానికి వచ్చి ముందు దానికి నూనో నెయ్యో ఏదో రాసి కంఠంలో పెట్టుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ నీళ్లు తాగి హాహాహాను ఆ లింగాన్ని వామిట్ చేశాడు అది మహిమ అది మహిమ అది ఆయన కాలను పట్టుకుని అడగాలి ఏమయ్యా ఇలాంటివి ఎదులు చేస్తున్నావు వీళ్ళందరినీ పోలేసి ఈ హెచ్ఆర్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ప్రతి చోట ముసాహోబిన్ లేడని మీద కూడా నువ్వు కాల్చకూడదని అల్లరి చేస్తారే వెళ్ళి ఇక్కడ ఏమన్నా కొంత అల్లర్ చేయొచ్చుగా హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయిపోయింది కదండి ఇది ప్రజల్ని వాళ్ళ బతుకు వాళ్ళ బతుకునివ్వకుండా వాళ్ళని బటకాయించి సో ఇలా చేయటం ధర్మం కాదు కదా న్యాయం కాదు కదా ఇదో మతం ఆ ఊళ్ళో ఓ మతం ఈ ఊళ్ళో ఇంకో మతం ఇంకో ఊళ్ళో ఇంకో మతం ఏమిటరా నీ మతం యొక్క తత్వం ఏమిటంటే తత్వం ఎవరికీ నువ్వు ఈ దేవుడిని ఈ రూపంగా దేవాలయం కట్టి పూజిస్తే నీ కోరికలు తీరుతాయి ఇది వీటి తత్వం అంతా కలిపి ఇది తత్వం ఆ బాబాని పూజిస్తే కోరికలు బాగా తీరిపోతాయి లేదు ఈ బాబాని పూజిస్తే కోరికలు ఇంకా బాగా తీరుతాయి ఇది కాదు అది కలిపి పూజిస్తే మరింత బాగా తీరుతాయని మరొకడు ఆఖరికి అల్టిమేట్గా అలా చేయదు కానీ చిత్రం ఏంటంటే నాకు ఆశ్చర్యం సాయిబాబా గారు అద్వైత ఆత్మతత్వాన్ని చక్కగా పోషించేవారు చాలా బాగా పోషించేవారు తర్వాత వీళ్ళని అనీవరు కూడా ఎవరా మీరు తెలుసుకోండి రా మీ మొహాలు ఇచ్చా ఇలాగా అని అని ప్రోత్సాహం చేసిన ఎంత బాగా బోధించారు నేను చదువుతున్నాను ఇప్పుడు ఆయన రాసిన బోధ చదువుతుంటే అబ్బా ఎంత బాగా బోధించారు ఆనందం ఆయన అనుయాయులు కొంత తెలుసుకుంటే బాగుంది వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే అయ్యా బాబాగారి బోధల్ని మీరు ఒక అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండ్ ప్రింటెడ్ ఆంక్షన్ వీటన్నింటినీ క్రోడీకరించి వారు చెప్పిన తత్వాన్ని మీరు ఒక సంగ్రహ రూపంగా ఎందుకంటే వాళ్ళ డిస్పర్స్ అయింది ఆయన ఉపన్యాసాల రూపంగా వాల్యూమ్ ఆఫ్టర్ వాల్యూమ్ డిస్పర్స్ అయింది వాటిని క్రోడీకరించి ఆయన చెప్పిన తత్వాన్ని మాకు అర్థమయ్యే భాషలో ఒక పది చాప్టర్ల మీరు తయారు చేసి పెట్టండి అని వాళ్ళు ఎవరినైనా ఓ మహాత్ముడిని కొట్టుకోవాలి ఒక దాంట్లో ఆయన ఏం చెప్పారంటే అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ విష్ణు పురాణంలో శ్లోకం ఉంది అది నా మన పుస్తకంలో ఉన్నది దేంట్లో ఏదో శ్రీ సూక్తంలోనో ఎక్కడో వైదిక సూక్తమంజర్లో ఉందా అక్కడ కొట్టేస్తున్నది అది చెప్తున్నారు ఆయన అది చెప్పి ఆయన ఏమంటున్నారంటే మీరు బళ్ళ పొలది పుష్పాలు పూ దేవుణ్ణి బుట్టలో చూస్తున్నారేమో కాబట్టి దాన్ని ఇలాంటి వేషాలు మీకు మీరు ఈ పుష్పాలని మీరు ఆచరణలో పెట్టండి అని చెప్తున్నారు ఎనీవే కాబట్టి అనేక రసత్వాన్ని ప్రతిపాదించటం కోసం ఆత్మస్వరూపానికి ఆ మాటను చెప్పలేదు సర్వం కలగడం బ్రహ్మ అని చక్కటి టాపిక్ ఒక మంచి విషయాన్ని పరిష్కరించేటటువంటి టాపిక్